సర్వాన్ అహీన్ కాబట్టి అన్ని ఏవి సర్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పాలు అన్ని ఎన్ని రకాలైన సర్పాలు ఉన్నాయో ఆ సర్పాలన్నిటినీ కూడాను జంబమయన్ నాశయన్ జంబమయన్ నాశయన్ వాటిని నశింపజేసేటువంటి వాడు సర్వాతు మరియు అవే కాకుండా సర్వాతు యాతుధాన్య అంటే పిశాచాలు వీటిని కూడాను జంభయన్ సర్వాన్ని యాతుధాన్య జంభయన్ నాశయన్ వాటిని కూడా నశింపజేసేటువంటి వాడు కాబట్టి సర్పాల వల్ల మనకు భయం ఉంది ప్లీజ్ అట్లాగే పిశాచాల వల్ల మనకు భయం ఉంది ఎందుకంటే దృష్టం అదృష్టం కనపడుతుంది ఇక్కడ ఎందుకంటే ముందు కనపడేటువంటివి సర్పాలు వెనక వెంబడించేటువంటివి పిశాచాలు పిశాచం ముందు ఎప్పుడు కనపడదు ఎవరికైనా కనిపించిందే చెప్పండి నేను ఎప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది పోయి చూస్తుంది సర్పం కనపడుతుంది సర్పం ముందే ఉంటుంది సర్పం ముందు పిశాచం వెనక్ ఉంటుంది వెనక్ ఉండడం అంటే ఏంటి తెలుసా మనకి తెలిసి రాదని అర్థం ముందుండేది అర్థం అవుతూ ఉంటుంది వెనకుండేది అర్థం కాదు ఎవడో చెప్తుంటాడు ఏమండి నేను రాత్రి అక్కడ పోతా ఉంటే రాత్రి లేట్ అయింది పన్నెండు గంట అక్కడ పిశాచం ఉంది అంటాడు ఇంకా మనం అపకపో ఎందుకంటే అది వెనక వెనక విషయం అది కాబట్టి పిశాచాలు వెనక ఉంటాయి సర్పాలు కాబట్టి ఇది దృష్టం అది అదృష్టం ఇవన్నీ కూడాను పారద్రోలేటువంటి వాడు గనక వీటి అన్నింటినీ నశింపజేసేటువంటి వాడు గనక ఆయనని అధ్యవోచత్ అయ్యా నా ప్రార్థనను మన్నించు అని ఈ శ్లోకంలో మనం అడుగుతున్నాము కాబట్టి బిషక్ అని ఎప్పుడైతే అన్నం ఇక్కడికి అయిపోయింది వైద్యుడు అన్నప్పుడు సర్పాలు పర్వాలేదు కానీ పిశాచారికి ఆ వైద్యుడు వేరే మట్టి పావులు వైద్యుడు వేరే పిశాచాలు వైద్యుడు వేరే మీకు ఈ సైడ్ తెలుసో తెలియదు కానీ నెల్లూరు సైడ్ అయితే వాళ్ళకి తెలుసు పూర్వపు అంటే మేము బాగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు పావులు కన్నా గరిస్తే వెంటనే పోయి ఏం చేసేవాడు తెలుసా టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఇచ్చేవాడ అంతే నేరుగా పోయి అప్పుడు టెలిగ్రాములు అన్ని చోట్ల ఉండవు ఇప్పుడులా కాదు ఎందుకంటే ఇప్పుడు సెల్స్ గిల్స్ వచ్చే ప్రతి ఒక్కటి దగ్గర ఉంది అప్పుడు అట్లా కాదు పోతే రైల్వే స్టేషన్ కన్నా పోవాలి లేకపోతే పోస్ట్ ఆఫీస్ కన్నా పోవాలి కానీ దానికి మాత్రం రైల్వే స్టేషన్కి పోయేవాళ్ళు పోయి ఒక టెలిగ్రామ్ ఇచ్చేయడం ఏ తెలియదు పాముల నరసయ్య అంతేనా అంతేనా ఇందిరా పావుల నరసయ్య పాముల నరసయ్య ఆయన ఆయన టెలిగ్రామ్ ఇచ్చేది ఏ ఊరే అని నరస వాడు అడగడు అసలు ఎందుకంటే అతను ఒకప్పుడు రైల్వే రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కడో స్టేషన్ మాస్టర్ ఉన్నాడట ఎప్పుడో రైలు వేసిన కొత్తలో ఉంటుంది బహుశా ఇప్పుడు లేడు ఆయనే ఆయన నేపామ గారి తెలీదు కానీ ఎందుకంటే కాలసర్పం కాలసర్పం వేసి ఉంటుంది కాటు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పటికి కూడా ఏంటంటే నమ్మకం అప్పుడు ఆయన కనుక ఫోన్ చేసేస్తే ఆ రోజులు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏ స్టేషన్లో ఉన్నాడు అయ్యా ఆయన గుంతకల్ ఉన్నాడంటే గుంతకల్ ఫోన్ చేసేసేవాళ్ళు సార్ పాము గడిచింది అతని పేరేంటి అతని పేరు ఇది ఆల్ రైట్ పోండి ఈజ్ ఓకే అని ఆయన చెప్పగానే వీళ్ళు లేచి అంటే అక్కడి నుంచి వేస్తాడు మంత్రం ఈ పావులు నరసఐ గనికి ఇప్పుడు ఉంటే అమెరికా బుష్ వెంటనే అతను ఎత్తుకొని పోయాడు ఎందుకంటే లాడెన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అర్థమవుతుంది కాబట్టి పాములు కరిచేటప్పుడు పాములకు సంబంధించినటువంటి మంత్రం వేసేటువంటి వాడు అప్పుడు ఆయన బిషకే అది గరుడ మంత్రం అది గరుడ మంత్రం గరుడ మంత్రం వేశాడు అనుకోండి ఆయన పోదు మరి పిశాచాలకి గరుడ మంత్రం వేసుకుంటే రెండు గడిచొస్తాయి మన దగ్గరికి అందువల్ల పిశాచాలు వచ్చాయనుకోండి అప్పుడు భూత వైద్యుడు రావాలి బిషక్ ఆ భూత వైద్యుడు ఎవరు ఏనే మన హీరోనే ఈ భూతవైద్యుడు ఈయనే ఎందుకని భూతనాథ నమోహ భూతనాథుడివి నీవే గణనాథుడివి నీవే భూతనాథుడివి నీవే గనక భిషక్ కాబట్టి పిశాచాలకి భూతనాథుడు సర్పాలకి గరుడు మంత్ర రూపంలో ఉండేటువంటి వాడు తాని ఈ విధంగా అన్ని విధాలుగా మనకు ఉండేటువంటి బాధలన్నిటి కూడా పోగొట్టేటువంటి వాడు ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే భిషక్ అన్నప్పుడు భవరోగాన్ని పోగొట్టేటువంటి వాడు కాబట్టి అటువంటి వాడి చేతుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము ఎప్పుడైతే ఈ భయాలు లేవో చూడండి చోర భయం లేదు వ్యాఘ్రభయం లేదు సర్పభయం లేదు పిశాచి భయం లేదు భూత భయం లేదు చీకటి భయం అసలేదు చీకటి బజారు భయం కూడా లేదు ఇప్పుడు ఏంటి చెప్పండి అందువల్ల కొద్ది చీకటి పెడితే కొందరు అంటారు ఏమయ్యా పోయి నాలుగు అరటి పండు చేస్తా ఎందుకని ఏమో చీకటి పడిపోయాను నేను అక్కడ నేను పోనే పోను ఎందుకని మధ్యలో కొన్ని లైట్లు లేవు దిండు గలకి నేను పోయినా అదే భక్తులనికో పోతా ఉంటాడు ఎందుకో తెలుసా నాకేమి కాదయ్యా అందుకని ఈ ఒక్క మంత్రాన్ని కవచ మంత్రము అన్నాడు దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ కవచం కవచవాక్యం అన్నాడు దీన్ని ఎవరు బోధాయన మహర్షి రుద్రంలో ఏదైతే మనం ఇప్పుడు చూసామో ఆరవ రుక్ దీనిని కవచ అని అన్నాడు కవచవాక్యం ఇది అంటే కవచం కాపాడినట్టు కాపాడుతుంది బుల్లెట్ ప్రూఫ్ అర్థమవుతుందే కాబట్టి ఏది దీని మీద పనిచేసేటువంటి అవకాశం లేదు కనుక ఇది కవచ వాక్యం అని బోధాయన మహర్షి ఎందుకో తెలుసా నేను భగవంతునికి సంబంధించిన వాడిని అయిపోతూ ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మంత్రం మాత్రం ఎందుకంటే సిని అయం మదీయహ ఇది ఒక మంచి అందమైనటువంటి వాక్యం అయం మదీయహ వీడు నావాడు అయం మదీయహ ఈవిడ నాకు సంబంధించింది అని భగవంతుడు అంటాడట అది ఆడ అది కవచం అయం మదీయహ ఇతను ఎవరో కాదు ఇతను నాకు సంబంధించిన వాడు హీ బిలాంగ్స్ టు మీ అని భగవంతుడు అంటాడట ఎప్పుడైతే భగవంతుడు వీడు నాకు సంబంధించినవాడు అని అన్నాడో ఎందుకో తెలుసా అధివక్త అధివక్త మనం ప్రార్థన చేయగానే ఆయన రక్షించడానికి సంసిద్ధంగా భగవంతుడు ఉన్నాడు గనక సోట్ష్మ ఫలితాన్ని అదృష్ట ఫలాన్ని అందించేటువంటి వాడు ఉన్నాడు గనక అయం మదీయహా వీడు నావాడు అంటాడట ఎన్ని చోట్ల లేదు ఇది ఎటువంటి అయినా వెనక్కుపోయేది ఇక్కడే అడన్నాడు కానీ ఫలితంలో భూత ప్రేత పిశాచాలు వ్యాఘ్ర సర్పనీ యదార్థం చెప్పాలంటే యమహ యముడు కూడా ఆహా యముడు కూడా మార్కండేయుడిని తీసుకుపోవడానికి యముడు వచ్చినప్పుడు ఏమైంది ఏమైంది మార్కండేయుడు వెళ్ళి శివలింగాన్ని పట్టుకున్నాడు అంతేనా పట్టుకున్నాడు శివలింగాన్ని ఆ తర్వాత యముడు వల్ల కాలేదు ఇంకా ఇంకా అక్కడి నుంచి వీలు కాలేదు ఎందుకని ఎప్పుడైతే శివుడిని పట్టుకున్నాడో శివుడు చెప్తూ ఉన్నాడు అయం మదీ అహా ఏమా నీ దారి పో ఎందుకని అయం మదీయహ కాబట్టి ఈ మార్కండేయుడు నావాడయ్యా నావాడి నువ్వేం చేయలేము కాబట్టి ఈ భయాలే కాకుండా యమ భయం కూడా మృత్యు భయాన్ని కూడా తొలగించేటువంటి మహానుభావుడు ఈ రుద్ర నాయకుడు అయినటువంటి మృత్యుంజయుడు మృత్యుని కూడా జయించేటువంటి వాడు కాబట్టి సరిపోతామనేటువంటి భయం ఉండేటువంటి వాడు కూడా ఈ శ్లోకాన్ని పెట్టుకోవచ్చు విభీషణుడు వచ్చాడు తర్వాత సుగ్రీవుడు వచ్చాడు ఆ తర్వాత ఎప్పుడు విషయాలో కాదు మీరాబాయి విషం తాగమంటే తాగేసింది వెంటనే కృష్ణుడు వచ్చి ఏమన్నాడు తెలుసా అయం అదీయా విషం తాగినప్పుడు విషం పనిచేయాలి విషం పనిచేస్తే మీర చనిపోవాలి కానీ మీరే చనిపోలేదు పాడుతూనే ఉంది ఎందుక తెలుసా అధివత్త నాకెవరు లేరు నిన్నే ఆశ్రయించుకున్నా అర్థమవుతుంది ఇప్పుడు ఆేరేతో గిరిధర గోపాల దూసూసంత మంది ఉండారే తాత మాత భ్రాత బీ మేరే తో గిరిధర గోపాల దూసరోన కోయి దూసరోయి నాకెవరు లేరు గిరిధర గోపాలు తప్ప అదివక్త అటువంటి భావనతో ఆమె విషాన్ని పానం చేస్తే నాకెవరు లేరు ఉండేది నీవే భగవాన్ నిన్నే నమ్ముకున్నాను నేను అనే భావనతో విషాన్ని పానం చేస్తే విషం పనిచేయలేదు ఎందుకో తెలుసా కృష్ణుడు అక్కడే ఉండడు అంతర్యామి దేవ్యోభిషక్ దేవ్య అంతర్యామి అందరిలో ఉండేటువంటి వాడు కనుక అక్కడి నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు అయం మదీయహ అయం మదీయహ నాకు సంబంధించినటువంటి వ్యక్తి నేను నశించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ వాక్యం కవచ వాక్యం దాని మనల్ని కవచంలాగా కప్పడుతుంది ప్లీజ్ నెక్స్ట్ ఏడవ మంత్రం అసె మంత్రస్య కాలో ఋషి ఇది మరుత్వాన్ అనేటువంటి ఋషి అని కూడా కొన్ని చోట్ల ఉంటది పాఠాంతరం అది అందువల్ల అది కూడా ఇచ్చాను నేను కాలో ఋషి మరుత్వాన్ ఋషి కొందరు అటు చెప్తారు కొందరు అటు చెప్తారు కాలహ కాలుడు ఋషి అని అట్లా కాకుండా కాల ఋషి అని కాదు మరుత్వాన్ ఋషి అని కొందరు అంటారు ఆదిత్యాత్మక రుద్రో దేవత దీనికి దేవత ఎవరో తెలుసా ఆదిత్యాత్మక రుద్రహ అంటే సూర్య భగవాను యొక్క రూపంలో శోభించేటువంటి రుద్రుడు శంభు ఆ స్థారపంక్తి చంద ఇది చందస్సు దీనికి ఫలం ఏమిటో తెలుసా సకాల వర్షాలు ఇది ముఖ్యంగా మన రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటది జన్మభూమి కార్యక్రమం సరేనా అకాల వర్షాలు ఉంటాయి ఇప్పుడు అట్లా కాకుండా సకాల వర్షాలు ఏ సమయానికి వర్షం పడాల ఆ సమయానికి పడాలా బాగా కోతలు వచ్చిన టైంలో శుభ్రంగా వర్షాలు పడిపోవడం కాకుండా సకాల వర్షాలు ఉండాలి అవన్నీ అకాల వర్షాలు కాబట్టి సకాల వర్షాలు లభ్యంగా ఉంటే పూర్వపు రోజులు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని రైతులు పూర్వపు రోజుల్లో ఒకవేళ రైతుల చేత ఆ గ్రామాల్లో పండితులు వాళ్ళు వాళ్ళ చేత ఏమండి మాకు ఈ విధంగా ఉంది నాయన పర్వాలేదు రుద్రం కావాలంటే ఇదిగో ఈ మంత్రాన్ని మేము చేస్తాం రుద్రాభిషేకం చేస్తాం యజ్ఞం చేస్తాం ఇదే ప్రధానమైన మంత్రంగా ఉంటుంది లేదా భారతంలో విరాట పర్వాన్ని చదువుతాం తప్పకుండా వర్షాలు పడిపోతాయి కాబట్టి ఇవన్నీ ఫలితాలు ఎందుకంటే అక్కడ కూడా అదే ఎప్పుడైతే పరమాత్మను మనం శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తూ ఆ విరాట పర్వాలను చదివినప్పుడు దాంట్లో అంతర్భావం అదే గనక సకాల వర్షాలు పడతాయి దాంతోపాటుగా వంచా పలసిద్ధీరస్తు అన్నాడు కోరికలు కూడా తీర్తాయి అని విహిత కర్మలు అంతేకాని ఈ రోజుల్లో అయితే చాలా డేంజర్ కదా వంచాఫలసి తీరుస్తే అసలు అర్థమే కాదు వాడు ఏం కొడతాడో తెలియదు ఈ ప్రపంచమంతా నశించిపోవు కాక అన్నాడు అనుకోండి ఓరు నాయన అందుకని అవి తీర్చగలిగినటువంటి వాంచలైతే తీరుతాయి లేకపోతే లేదు అది కూడా ఉంది ఇక్కడ సరేనా ఎందుకని వాడు భక్తుడు కాందే అధివక్త కాడు స్వామి ఇప్పుడు కేవలం వాడు కూర్చొని నీవేద్యుత పరంబెరుగ అన్నాడు ఆయన అక్కడి నుంచి నీ ముఖం నాకు తెలుసులేవో నువ్వు విదిస్తే నేనొచ్చేది సున్నా ఎందుకంటే నీ కథ తెలుసు ఏది భక్తేది రాగా తీస్తాడు కానీ భక్తేదయ్యా నీ దగ్గర భక్తుడే వస్తాడు కాబట్టి భక్తుడైనటువంటి వాడి విషయంలోనే అధివత్త భగవంతుడు భక్తుడైన ఇట్లాంటి పిచ్చి కోరికలు కోరట అర్థమవుతుంది అద్ుత్తమాష అందువల్ల వంచపలి ఏడు చూసుకోండి అసౌ రో అరుణభుత బ్రుమంగ ఏ చే మాగం రుద్రా అభితో దిక్షుశ్రిత్రశో వై శాగం హేడైమహ అసౌ అసౌ ఈ యహ ఎవడైతే ఇక్కడ ఆదిత్య రూపంలో వస్తుంది అద్భుతమైనటువంటి ఒక వివరణ ఇది చూడండి అసౌ ఈ ఈ రుద్రుడు ఎవరు యహ ఎవడైతే తామ్రో తామ్రవర్ణం అంటే తామ్రవర్ణం అంటే తెలుసు కదా ఉదయాన్నే సూర్యుడు అరుణోదయానికి ముందు కనపడతాడే అది తామ్రవర్ణం నెక్స్ట్ అరుణ అరుణవర్ణం అరుణోదయం తరువాత బబ్రుహో బబ్రుహ్ అంటే మన బంగారు వర్ణంతో కనపడతాడు సువర్ణమయంగా తరువాత సుమంగళహ అది సూర్యుడు ఉదయించిన తరువాత అంటే ఇప్పుడు సూర్యుడు ఎవరు దేవత సూర్యుడు దేవత సూర్యుడిలో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో దానికి ఆధారమైనటువంటి వాడు దైవం రుద్రహ కాబట్టి హే రద్ర నువ్వు సూర్యునిలో ఉండవల్ని ఆయనలో ప్రకాశం వస్తుంది కాబట్టి ఇంతకుముందు నిన్ను ప్రార్థన చేశాను ఇప్పుడు దేవత రూపంలో కూడా నిన్ను ప్రార్థన చేస్తున్నా ఎందుకని ఆ వైభవం అంతా నీదే గనక ఇంతకుముందు ఏ పరమశివుడిని అయితే మనం దైవంగా ప్రార్థన చేశామో అదే పరమశివుణ్ణి ఈ మంత్రంలో దేవతగా కూడా ప్రార్థన చేస్తున్నాం ఎందుకని సూర్యుడు దేవత వరుణుడు దేవత ఇంతకుముందు చెప్పాను నేను ఈయన దేవదేవుడు ఆ దేవదేవుడిని ఇంతముందు ప్రార్థన చేశాము యజమహే ఉపాసమహే ఇప్పుడు ఆయన్ని దేవతారూపంలో కూడా చేస్తున్నాం తెలియకొందరు అనుకుంటారు ఏంటండి మరి అట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేశాం కదా చాలు కదా మళ్ళీ ఇట్లా ఏంటని మీకు ఆ సందేహం రాకూడదు ఎందుకో తెలుసా పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని అర్థమైపోయిందో ఈ సృష్టికి జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు కూడా ఉపాదాన కారణం పరమాత్మే గనక ఉపాదానాన్ని ఇక్కడ నేను ధ్యానిస్తున్నాను అని అర్థం అంతే కాబట్టి దేవదేవుడు అన్నప్పుడు దేవ్య దైవ్య అన్నప్పుడు ఆ దేవుడు అన్నప్పుడు ఆయన నిమిత్త కారణంగా చూస్తున్నాం దేవత రూపంలోకి వచ్చినప్పుడు ఉపాదానంగా చూస్తున్నాం ఎందుకని ఆ రూపాల్లో ఉన్నది కూడా తానే గనక ఇట్లా అర్థం చేసుకోవాలి శాస్త్రాన్ని కాబట్టి ఆ దేవత కూడా తానే గనక సూర్యుడిని చూస్తున్నాం కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు మొట్టమొదట ఆయన్ని మనం చూడగానే ఎర్రగా కనపడతాడు మొత్తం ఒక అగ్ని ముద్ద అలా పెట్టినట్టు కనపడతాడు ఇదే మళ్ళీ మనకు సాయంత్రం కనపడుతుంది కాబట్టి ఉదయ సాయంత్రాల్లో సూర్యోదయం జరగక ముందుగా కొద్దిగా అట్లా కనపడుతూ ఉంటుంది ఎవ్ర కనపడుతుంటుంది అది ధామ్రవర్ణం అట్లాగే అస్తమయ్యే సమయంలో కూడా కనపడుతూ ఉంటుంది తర్వాత అరుణ ఇంకా కాస్త ఎర్రగా రావడం తర్వాత బబ్రుహ్ అన్నప్పుడు ఇది ఒక రకమైన సువర్ణమయంగా కనపడ్డం అంటే పసుపు ఇంక్లూడ్ అయి ఉంటుంది మీరు బాగా చూడండి పసుపు కలిస్తే ఎట్లాగైతే ఉంటుందో ఎరుపులో అదంతా ఒకే ఫ్యామిలీ దాన్ని గోల్డ్ స్పాట్ ఫ్యామిలీ గోల్డ్ స్పాట్ ఫ్యామిలీ ఇప్పుడు ఎరుపు ఉందనుకోండి దాన్ని మలా తగ్గించుకుంటూ వస్తే ఎరుపుని కాషాయం వస్తుంది కాబట్టి ఎరుపు మహావిప్లవం నచ్చలేదు అక్కడి నుంచి వస్తే కాషాయం పాజిటివ్ సన్యాసులు అక్కడి నుంచి వస్తే తెలుగుదేశం ఇది రంగుల్లో ఒక్కోటొక్క ఫ్యామిలీ ఒక్కో ఫ్యామిలీ తామ్రవర్ణం అరుణవర్ణం బొబ్రు కాబట్టి బాగా మనకు ఉదయం సూర్యోదయం అయిపోయింది అనుకోండి శుభ్రంగా అప్పటిట్లా ఉంటుంది ఎక్కడైనా మంచు అది ఎక్కడ మంచు ఉండదు పొగ గమినట్టుగా ఉంటుంది ఫాగిగా ఉండదు అదంతా పోతుందర అప్పుడే మీకు మంచి కళ కనపడుతుంది అంతకుముందు ఉంది అరుణోదయంలో అదొక రకమైనటువంటి అందం ఎక్కడైనా అందమే అందం ఉండేవాడికి ఎక్కడైనా అందమే లేనివాడికి ఎక్కడ కాబట్టి సూర్యుడు సూర్య మండల అంతర్వర్తి పరమాత్మ ఆయన ఉండాడు గనక ఆయనకి కాబట్టి అరుణోదయంలో తామ్రవర్ణం అరుణవర్ణం బబ్రుహు కాబట్టి బాగా తెల్లవారిపోయింది అనుకోండి ఎక్కడ కూడాను అంతకుముందు ఫాగీగా ఉంటుంది అదంతా కూడా పోతుంది ఎక్కడ మంచు ఉండదు పొగ గమ్మినట్టుగా ఉండదు అవన్నీ పోయిన తర్వాత అప్పుడు సుస్పష్టంగా ఉంటుంది చూసారా ఇది ఎలా ఉంటుంది సువర్ణమయంగా ఉంటుంది ఎల్లో కాబట్టి అదొక ఫ్యామిలీ అది కాబట్టి రెడ్ టు ఎల్లో బాగా ముదిరితే ఎరుపు బాగా పలచపెడితే ఎల్లో ఇది అర్థం కింద కాబట్టి ఇన్ని రంగుల్లో కనపడుతూ ఉండాడు అది అయిన తర్వాత చూసారా చక్కగా ఆకాశం అంతా కూడాను పరమాత్మ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం యొక్క వెలుగులు విరచింపుతాయి కనుక అప్పుడు సుమంగళ వెంటనే కాబట్టి మనం అరుణోదయ టైంలో తామ్రవర్ణంతో ఉండేటప్పుడు బభ్రువర్ణంతో ఉండేటప్పుడు మనం చెప్పం ఈ మాట ఎందుకని అప్పుడు నిద్ర లేవంగ కాబట్టి సుమంగళ శుభం అందుకని శుభోదయం గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ ఉదయం సుమంగళ అందువల్ల శుభోదయం ఉదయం శుభకరంగా ఉంది అర్థం సుమంగళ శుభకరం అసౌయస్థామ్రో అరుణవుత బభ్రుసుమంగళ ఏ చమాం కనుక యే ఇమాం రుద్ర హే రుద్ర రుద్ర భగవాన్ ఇమా చూడం ఇమాం అంటే ఈ భూమి మనం ఉండేటువంటి ఈ భూమి ఏదైతే ఉందో అది అభితో దిక్షుశ్రిత అభితో ఫలిత అంతటా కూడాను అన్ని వైపులా దిక్షుశ్రిత దిక్కులంతా కూడా వ్యాపించి ఉండి సహస్రశహ వేలాది మంది రుద్రులు అది తమష వేలాది మంది రుద్రులు వ ఏషాం హేడ ఇమ హేడా కోపం హేడా అంటే కోపం హేడ హ అంటే కోపము అని అర్థం కాబట్టి ఆ నువ్వే కాదయ్యా మంచి మంత్రం ఇది ఇటువంటి రుద్రులు మళ్ళీ చూడండి ఇది ఎవడైతే ప్రత్యక్ష దైవంగా ఉన్నాడో అటువంటి సూర్య భగవానుడు మనం రుద్రుడిగా ఇక్కడ చూస్తున్నాం ఎందుకని ఆయనలో ఉండేటువంటి ప్రకాశం రుద్రుని యొక్క ప్రకాశమే అనేటువంటి భావనతో సూర్యనారాయణుని మనం అర్చిస్తున్నాం ఓకే కానీ వేలాది మంది రుద్రులు ఉండారు వీళ్ళంతా దిక్కులంతా కూడా విస్తరించి ఉండారు ఇమాం ఈ భూమిలో కూడా వ్యాపించి ఉండారు ఈ భూమిలో వ్యాపించడమే కాకుండా దిక్షు శ్రీతాహ ఎవరు సహస్రశహ వేలాది మంది రుద్రులు ఈ దిక్కులంతా కూడా దిక్పాలకుల్లాగా కూడా ఉండేటువంటి వాళ్ళు కూడాను కాబట్టి భూమిలో వ్యాపించి అదంతా వ్యాపించి ఉండారు నీవు కూడా రుద్రుడే ఎవరు సూర్యుడు అయ్యా నీలాంటి సూర్యుడు నువ్వు ఎట్లాగైతే రుద్రుడమని నేను చెప్తున్నాను అట్లాగే హే సూర్యదేవ హే రుద్రుడా హే రుద్రా అదిగో ఏ మాగం రుద్రా ఏ రుద్ర దిక్షి శ్రితాహ దిక్కులంతా కూడా వ్యాపించి వేలాది మంది ఉండారు మేమిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా అది బాగా అర్థం చేసుకో వైశాగం హేడ ఈమహే అక్కడ సహస్రశహ వేషాం అది వైషాం కాదు అది వ ఏషాం హేడహ కోపము ఈమహే కాబట్టి అక్కడ వ అవ వచ్చింది గనక సహస్రశహ అవ ఏషాం ఈడహ హేడహ ఈ కాబట్టి అవ ఈ అవ ఈ అంటే మేము వాళ్ళని శాంతి పరుస్తాము ఎందుకని వాళ్ళు హేడహ కోపంలో ఉన్నారు కనుక సహస్రశహ వేలాది మంది రుతులు కోపంలో ఉండారయ్యా వాళ్ళని కూడా మేము సంతృప్తిపరుస్తాము శాంతపరుస్తాము అవే మహే అర్థం కాబట్టి దేవతను కూడా ఇప్పుడు దేవతని సూర్య భగవాను మనం ప్రత్యక్ష దైవంగా చూస్తూ ఉన్నాం అయ్యా ఆయన తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బబ్రవర్ణం బబ్రువర్ణంతో అట్లాగే సుమంగళహ ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తూ ఎందుకని ఆయన రూపంలో ఉండేటువంటి కూడా నివేగనగా ఎప్పుడైతే ఆయన దేవత అయ్యాడో చంద్రుడెవరు దేవతే నక్షత్రాలెవరు దేవతే గ్రహాలెవరు దేవతే అందువల్ల ఇమా ఏ చే చం ఈ భూమంత కూడా ఈ భూమంత ఎప్పుడైతే అన్నాడో సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవతలు అయినప్పుడు గాలి ఎవరు సార్ నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్ష కాబట్టి వాయువు కూడా ప్రత్యక్ష దైవమే సూర్యుడు ఎప్పుడైతే ప్రత్యక్ష దైవం వాయువు కూడా ప్రత్యక్ష దైవం అగ్ని ప్రత్యక్ష కాబట్టి ఈ అగ్ని వాయు ఇక్కడ ఉందా లేదా మన దగ్గర భూమిలో కాబట్టి ఇట్లంతా కూడా వ్యాపించి ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా మహికి మేలు చేస్తున్నారు అవని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక హే రుద్రదేవ వేలాది మంది రుద్రులు ఉండారా ఈ విధంగా కాబట్టి సూర్యుల్లో ఈ విధంగా తెలుస్తూ ఉంది సూర్యుడులో ఉన్నట్లే అన్ని చోట్ల భూమి కూడా వ్యాపించి ఈ సహస్రాది వేలాది మంది రుద్రులు కనిపిస్తూ ఉండారు వీళ్ళు ఈ విధంగా మేలు చేస్తూ ఉండరు కాబట్టి వాళ్లకి స్థుతి నమస్కారం మళ్ళీ స్థుతి నమస్కారం ఎందుకని వాళ్ల వల్ల కూడా జరగచ్చు ఏదో ఎందుకో తెలుసు పాప ఫలితం మర్చిపోబాకండి ఆ పాపాలను ప్రక్షాళనం చేసుకోవడం కోసం తటస్థపరచుకోవడం కోసం ఇవన్నీ మనం చేస్తున్నాం గనక గాలి వల్ల నాకేదో జరగచ్చు అందుకని సహస్రశహ ఏ రుద్ర ఆ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ల కోపం ఇది చూడండి తమాషాకి ఎందుకని గాలి వల్ల నాకు మేలు జరగచ్చు చిడు కీడు జరగచ్చు మేలు ఇప్పుడు జరుగుతూ ఉంది ఎందుకని గాలిని బీచ్కొని నేను బ్రతుకుతూ ఉన్నా కానీ గాలి వల్ల నాకు చెడు జరగచ్చు అగ్ని వల్ల నాకు చెడు జరగచ్చు అగ్ని ఉంటేనే నేను జీవిస్తున్నా అగ్నితోనే భోజనం తయారు చేసుకుని తింటున్నా కాబట్టి నేను బ్రతకాలంటే అగ్ని కావాలి అగ్ని లేకపోతే ఆహారం తయారు కాదు కాబట్టి అగ్నిదేవుడి వల్ల నేను బ్రతుకుతున్నా వాయుదేవుడిని పీల్చుకునే నేను జీవిస్తున్నా లేకపోతే శ్వాస ఆగిపోతుంది కాబట్టి వాళ్ళ ఇటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమాలు నా జీవితంలో జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం అవసరమైతే వాయువు వల్ల నాకు అనర్థం ప్రాప్తించవచ్చు అగ్ని వల్ల నాకు అనర్థం ప్రాప్తించవచ్చు గాలి విపరీతంగా వీసినప్పుడు నా ఇల్లు గోలిబోస్ లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నా ఇల్లు కాలిపోవచ్చు వాయువు వల్ల కూలిపోవచ్చు అగ్ని వల్ల కాలిపోవచ్చు కాబట్టి నా ఇల్లుని దగ్ధం చేశాడంటే కోపంతో ఉన్నాడని అర్థం నా ఇల్లు పడగొట్టాడంటే కోపంతో ఉన్నాడని అర్థం కాబట్టి ఆ రూపంలో కూడా ఏం జరుగుతుందో నేను పోతూ ఉంటాను ఒక్కసారి కొబ్బరి చెట్లు ఊగుతూ ఉంటాయి అయ్యేదో మంచిదని ఉంటాను కొబ్బరి చెట్టు దగ్గరగా పోయి ఒక కొబ్బరికాయ తల మీద పడితే పోదు కాబట్టి అది ఊగుతూ ఉందనే తెలుసు కానీ ఆ ఊగుతున్నటువంటి దాన్ని చూసి ఆనందంగా ఊగేటువంటి నా మనసు శాశ్వతంగా పోతుంది ఈ ప్రపంచంలో అని నేను ఊహించను కనుక ఏ కారణాలు ఎట్లా ఉన్నాయో ఎలా వస్తాయో తెలుసు తెలియదు గనక వాళ్ళని కూడా మేము శాంతింపజేస్తాం అంటే ఇప్పుడు మీరు స్వామిజీ ఈ అగ్ని వాయువు వీళ్ళందరూ ఉండాలి ఇప్పుడు పైరు నుంచి కూడా ఒక్కసారి పిడుగు పడితే అది ఎక్కడి నుంచి వస్తుంది అందుకని అర్థం కాకుండా ఇవాడు అయినా ఇంటికి వచ్చాడు అబ్బా పిడుగు ఎక్కడి నుంచి వచ్చేవారు ఇప్పుడు ఎందుకంటే అర్థం కాకుండా వచ్చాడు కనుక అందుకు వచ్చేది పిడుగు అనేది నువ్వు ఎందుకంటే అర్థం కానీ వాడు సడన్ గా బతుకుతాడు చిన్న పిల్లల్ని అంటుంటారు బా నువ్వు పిల్లవాడవా పిడుగురా నువ్వు ఎందుకో తెలుసా ఎప్పుడు ఉంటే నాన్న వన్ సైడ్ నోట్బుక్ కావాలని అప్పుడు అంటాం బా పిడుగురా నువ్వు ఎప్పుడు నాది రూపాయలు ఉంటుంది నువ్వు ఆ వెంటనే అవుతావు దేవుళ్ళగా అర్థం అవుతుందే ఇది పిడుగంటే అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గనక ఇది కూడా పైరుంచే వస్తుంది అంటే వీళ్ళందరికీ మనం ఏదో కోపమా అంటే మనల్ని చేజ్ చేస్తా ఇప్పుడు నిప్పు కాచిందనుకోండి ధరిమి ధరిమి కాలుస్తుందా చెప్పండి మనిషిని ధరిమి ధరిమి బా ఎక్కడైపోతావు ఏ సందులు గొంధులు గల్లీలు పదా వస్తా అని చెప్పేమన్నా లే అదేం కుక్క కాదు అది మనం వెంట పడ్డానికి కాబట్టి అగ్ని అలా ఉంటుంది నువ్వు పోయి చేయి పెడితేనే కాలుతుంది అది తరివి నిన్ను కాల్చే ప్రశ్న లేదు ఇది కర్మఫలం సరేనా చెయ్యి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టడం కర్మ ఫలం ఈ ధర్మం అగ్నికి ఉంది ఇది నియతి కాబట్టి నా కర్మ ఫలం వల్లనే అగ్ని నాకు కీడు చేయాలి నా కర్మఫలం వల్లనే వాయువు నాకు కీడు చేయాలి అండర్స్టాండ్ కాబట్టి వాళ్లకు కోపం ఉందని కాదు నా కర్మఫలమే ఇది ఈ కర్మఫలాన్ని తటస్థం చేసుకోవడానికి ఈ బాధలు రాకుండా చేసుకోవడానికి నేను స్తు నమస్కారాదుల ద్వారా హే ప్రత్యక్ష దేవ సూర్యభగవాన్ నీకు నమస్కరిస్తూ అట్లాగే వేలాది మంది ఇటువంటి రుద్రులు ఉండారు వాళ్ళు కూడా కోపం లేకుండా అంటే కర్మఫలాన్ని ఇస్తారేమో ఏ విధంగా ఉంటుందో వాళ్ళని కూడా శాంతి పరుస్తున్నా ఎందుకంటే తద్వారా వాళ్ళు తటస్థపరుస్తారని న్యూట్రలైజ్ చేస్తారని ఎందుకని వాళ్లలో ఉండేటువంటి శక్తి కూడాను రుద్రుడే ఎనిమిదో మంత్రం ఎనిమిదో రుక్ ఇది ఏడవ మంత్రానికి ఏదైతే చెప్పామో ఆయనే ఋషి ఆ దేవతే ఆ చందస్సే సప్తమ మంత్రవత్ అదే ఫలితం నెక్స్ట్ చెప్పండి ఎనిమిదో రుక్ అసౌయో వరకు అసౌయోసర్పతి నీల గ్రీవో విలో ఉదృశన్ అదృశన్ నుదహార్య తైనం విశ్వాభూతాని సృష్టో ముడయాతిన అసౌ యవసర్పతి ఇంత కూడా మళ్ళీ ఇంకా రుద్రుడి మీదనే ఉంది అంటే అసౌయోవసర్పతి నీలగ్రీవో విలో ఉైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉభూతాని సృష్టో మృడయాతి అసౌ యవసర్పతి ఇదింత కూడా మళ్ళీ ఇంకా రుద్రుడి మీదనే ఉంది అంటే సూర్యుని రూపంలో ఉండేటువంటి ఆదిత్య రూపంలో ఉండేటువంటి రుద్రుడు ఇంకా సూర్య భగవాను యొక్క స్థుతి నడుస్తూ అందువల్ల ఆ మంత్రానికి సప్తమ మంత్రవత్ కాబట్టి ఏ ఋషి అయితే కాలహ ఋషి ఆయన కాలుడనేటువంటి ఋషి మరత్వాన్ ఋషి చెప్పాడు ఆయన చెప్పింది గనక ఈ మంత్రం కూడాను సేమ్ ఫలితం ఫలం ఒకటే అసౌ యహ అవసర్పతి అంటే ఆకాశంలో ఎవడైతే తిరుగుతూ ఉన్నాడో యహ అసౌ ఈ విధంగా ఏ విధంగా తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బబ్రువర్ణంతో సుమంగళహ ఎవడైతే ఆకాశంలో అవసర్పతి ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడో నీలగ్రీవహ కంఠము నీలంగా కలిగినటువంటి వాడు నీలగ్రీవహ చూచారా ఇది ఈశ్వరుడు మళ్ళీ ఇది సూర్యుడికి అనేది కావాలి నీలగ్రీవహ एर्र कड़ता उदय सायं कटा सूर्य उत उतोद अदृश्द्यदार्य अदृश अदृशन का गोप गोपालूर गोपाल అంటే గోవుల్ని మేపేటువంటి వాళ్ళు అతన్ని చూస్తూ ఉన్నారు గోవుల్ని మేపేటువంటి వాళ్ళు పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు కూడాను ఆయన్ని చూస్తూ ఉండరు ఉదహార్యహ అదృశం అదే రెండు సార్లు అదృశ్యం గోపా అదృశ్యం అదృశ్యం ఉదహార్యహ ఉదహార్య అదృశ్యం ఉదకాన్ని పోయేటువంటి వాళ్ళు ఉదహార్యహ అంటే నీళ్లు తీసుకొని పోయేటువంటి స్త్రీలు కూడా చూస్తూ ఉండరు గోవుల్ని మేపేటువంటి వాళ్ళు పశువుల కాపరులు అతన్ని చూస్తూ ఉన్నారు సూర్య భగవాను ప్రత్యక్ష సూర్యభగవాను ఎవరిలో రుద్రుడు ఉన్నాడో ఏ దేవతలైతే అధిష్టానంగా రుద్రభగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఏ దేవతారూపంగా మహారుద్రుడు కనిపిస్తూ ఉన్నాడో ఆయన్ని గోపాదృషన్ ఉదహార్య అదృశన్ కాబట్టి కడవల్లో కుండలు అప్పుడు తీసుకుపోయేవాళ్ళు కదా చెరువుల నుంచి బావుల నుంచి అలా అది ఎందుకంటే ఇప్పుడు ట్యాప్లు వేసిన ట్యాప్లు దిప్పేవాళ్ళు చూస్తున్నారు అదే దాని అర్థం కాబట్టి ఆ రోజుల్లో వేదకాలం అనే విషయం కనుక కాబట్టి కుండల్లో నీళ్లు తీసుకొని పోయేటువంటి వాళ్ళు చూస్తున్నారు ఉదాహార్య అంటే ఇంకొక అర్థం కూడా ఏంటంటే కావడి మోసుకుంటూ పోతుంటారే వాళ్ళను కూడా ఉదాహార్య అంటే ఆ పక్క కుండ ఈ పక్క పెట్టుకొని అది నింపుకొని ఇలా కావడ పట్టుకుని పోతూ ఉంటారు చూసారా వాళ్ళని కూడాను ఉదాహార్య అంటే కావడి కుండలు తీసుకుని పోయేటువంటి వాళ్ళు కావళ్లతో నీళ్లు తీసుకుని పోయేటువంటి వాళ్ళు అట్లాగే స్త్రీలు కుండలతో నీళ్లు తీసుకుపోయేటువంటి స్త్రీలు వీళ్ళందరూ కూడాను అదృశ్యం ఏనం ఇంకా విశ్వాభూతాన్ని సమస్తమైనటువంటి భూతాలు చూస్తూ ఉన్నాయి అన్నప్పుడు పక్షులు చూస్తూ ఉన్నాయి జంతువులు చూస్తూ ఉన్నాయి సూర్య భగవానుణ్ణి తప్ప రుద్రుణ్ణి కానీ వాడికి తెలియచు తెలిగిపోవచ్చు చెట్లు చూస్తూ ఉన్నాయి చెట్లు కూడా చూస్తూ ఉన్నాయి కాకులు అరుస్తూ ఉన్నాయి కప్పలరుస్తూ ఉన్నాయి ఎందుకోసం భగవంతుడి కోసమే అవి ప్రార్థన చేస్తూ ఉన్నాయి చూడండి కప్పలు అరుస్తూ ఉంటాయి ఉదయం ఎక్కడైనా పడుదా ఉండేలేదు ఉదయం అయితే ఎక్కడా లేదు మనం ఏ రాత్రి నిద్రే లేదని నాకు ఎందుకని పక్కనే కప్పచేయదు కాబట్టి పక్కనేది ఏ రాత్రి అంతా ఒకటే అరుపులండి ఎందుకనే తెలుసా ఉదయం వరకు తెల్లవారితే ఒక్క కూడా అరవదు మనుషులు అరుస్తారు ఎందుకు అరవద్దు తెలుసా చీకటిని భరించలేక ఏ ఆదిత్యని రూపంలో ఉండేటువంటి రుద్రదేవా నువ్వు రా నువ్వు అని కప్పలు అరుస్తా ఉండే రాత్రి అంతా ఎందుకని భగవంతుని దర్శించాలని అందుకనే మనం జ్ఞానం కలిగిన వాళ్ళం సరేనా జ్ఞానం కలిగిన వాళ్ళం ఎందుకని మనిషి మనిషికి చెప్పాలి కనుక మనం నిద్ర లేవకముందే పక్షులు లేచి చక్కగా అందుకని కొన్ని చోట్ల ఏ పక్షులు అరుస్తూ ఉండే వెళ్ళేళ్ళే తొందరగా నువ్వు పొలానికి పోవాలి ఆ రోజుల్లో ఆ కోడి కూస్తున్నాయిలే ఎల్లే కుక్కరు కోనదరగడే అది ముందు కోడి ముందు లేస్తుంది ఎందుకో తెలుసా సూర్యుడు వస్తున్నాడని రుద్రుడు వస్తున్నాడని రుద్ర దర్శనం భద్రంగా జరుగుతుందని కాబట్టి ఆ రుద్రుడిలో ఓ అరుణవర్ణంతో తామ్రవర్ణంతో బబురు రూపాలు ఉదయించే లోపల ఇన్ని చూచేటువంటి అవకాశం ఉందని పక్షులు వేస్తూ ఉన్నాయి అవి లేవడమే కాకుండా నీ యొక్క మేలు కోరుకుంటూ కో కూడాను కోళ్ళు ఉదయాన్నే లేచి కుక్కరుకు అంటున్నాయి కాకులు కావు కావు అంటున్నాయి లేవాయా లేవా అంటే మీరేన్న చెప్పండి మేము జ్ఞాని మేము లేచే ప్రశ్న లేదు కాబట్టి ఇవన్నీ కూడాను పరమాత్మను చూడ్డానికి అలా ఉత్సాహంగా ఉండేది కాబట్టి చెట్లంతా కూడా ఎందుకు పైకి తెలుసా ఇప్పుడు మీరంటారు స్వామిజీ మనీ ప్లాంట్ ఇట్టపోతే అని అది మనీ నాయన అది ఇప్పుడు అదొకే కానీ దాన్ని కూడా ఒక పందిరి వేస్తే పైకి ఇప్పుడు పైకి పోవడమే లక్షణం ఏదైనా ఒక మొక్క వేస్తే పైకి పోతుంది ఎందుకో తెలుసా నేను నీ వల్ల బ్రతుకుతున్నాను గనక నీ దగ్గరకు రావాలనే ప్రయత్నం చేస్తున్నా అది మొక్క చేసేటువంటి ప్రయత్నం కాబట్టి హే సూర్యుడ నీ యొక్క ఉష్ణం లేకపోతే వెలుతురు లేకపోతే నేను జీవించేటువంటి అవకాశమే లేదు గనక నాకు నీళ్లు లేకపోతే నేను జీవించలేను గనక ఇవన్నీ నీ వల్లనే వస్తున్నాయి గనక నీ వల్ల నేను బ్రతుకుతున్నాను కనుక కృతజ్ఞతాభావంతో అందుకని మనం కూడా పైకి చూస్తాం భగవంతుని నువ్వు ఎక్కడన్నా చూసుకో నువ్వు పైకి చూస్తే పైనడు కింద చూస్తే కింద ఉన్నాడు సూర్య భగవానుడికి నమస్కారం చేసావనుకో పైనన్నట్టుగా అర్థం గంగే తవ దర్శనాన్ముక్తి అని గంగకు నమస్కారం చేసావనుకో క్రింద ఉన్నట్టుగా అర్థం ఎక్కడుందని కాదు సహస్రశహ అన్ని వైపులు కూడాను రుద్రుని యొక్క వైభవం విరజంపబడుతూ ఉంది అర్థం అంత సర్వాణి భూతాన్ని ఆనందయుతం